నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా తనుమిది మలమూత్రముల ప్రోగు జనులలో నొత్తమపు జన్మమే నమ్మితిన వనర కర్మమనే ఓదానబడినది చదువుల శాస్త్రముల జాడలు నమ్మితిన వొదలిన మతముల పోరాటమది మదిమదినుండిన నా మనసే నమ్మితిన అదియునుంద్రియాలకమ్ముడువోయినది పుత్రధార ధనధాన్య భూములు నమ్మితిన పాత్రమగు రుణానుబంధములవి చిత్రముగా నన్నుగావు శ్రీవెంకటేశ పత్రపుష్పమాత్రమే నా భక్తి ఎల్లా నీకు